తిరుమల లీలామతం ముప్పై నాలుగవ అధ్యాయం ఐదు వేల ఏళ్ల నాటి గుడి తొండమానుడు మహా భక్తుడు మంచి పరిపాలన దక్షుడు మొదట శ్రీనివాసుని చుట్టంగా తలచిన అప్పుడప్పుడు అతడు భగవంతుడనే స్పృహ ఉండేది అలా శ్రీనివాసుని గురించే ఆలోచనలో పడేవాడు వివాహ సందర్భంలో బ్రహ్మరుద్రాది దేవతలంతా వచ్చారు కదా సుఖ వశిష్ట అగస్యుడు మొదలైన ఋషిమునులు వచ్చారు కదా విశ్వకర్మ నారాయణ వనానికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేశాడు కదా బృహస్పతినితో తన అన్న తనను సుకాచారి గారి దగ్గరకు పంపాడు కదా శ్రీనివాసును గురించి విన్న సుఖాచారి సంతోషంతో ఉన్మత్తునిలా ఎలా ప్రవర్తించాడు యుద్ధానికి సహాయం అడిగినప్పుడు తనకు చక్రాయుధం శంఖము ఇచ్చాడు కదా తను చక్రాయుధం ప్రయోగించినప్పుడు వసుదానుడిని కాపాడటం కోసం చక్రాయుధ ఘాతాన్ని తన భుజంపై తీసుకున్నాడు కదా చక్రాయుధం కూడా అతన్ని చంపలేదంటే ఆయన మహావిష్ణువే అయి ఉండాలి అందుకే వివాహానికి ముక్కోటి దేవతలు బ్రహ్మతో సహా రావడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవి స్వయంగా వచ్చి వివాహం జరిపించిందంటే ఆయన మహావిష్ణువే అని నిర్ణయానికి వస్తాడు వెంటనే శ్రీనివాసును కలవడానికి తొండమానుడు అగస్ని ఆశ్రమం దగ్గరకు వస్తాడు స్తోత్రం చేసి ఆయన పాదాలపై పడతాడు మహాప్రభు శ్రీనివాస నీవు మానవ మాత్రుడవు కాదు సృష్టి స్థితి లయ నియమ జ్ఞాన బంధ మోక్షాలనిచ్చే సర్వాంతర్యాన్ని సర్వేశ్వరుడైన జగద్ రక్షకుడువు శ్రీ మహావిష్ణువువి ఇంతవరకు విషయం తెలియక జ్ఞానం రాక బంధువుగానే చూడటం జరిగింది ఈ జీవితం ఉద్భుత ఈ భౌతిక ఆనందాలు రాజ్యం సంపదలు అశాశ్వతాలు నీ పదార్చనే జీవిత పరమావధి మోక్షాన్నే ఇవ్వగల నిన్ను యుద్ధానికి సాయం అడిగి నా అజ్ఞానాన్ని నిరూపించుకున్నాను నన్ను మన్నించి అనుగ్రహం చేయి ఏదో పూర్వజనం పుణ్యఫలం వలన నీ దర్శన భాగ్యం కలగడమే కాకా ఇప్పుడు నీవు నారాయణుడు వన్న జ్ఞానం కలిగింది నన్ను అనుగ్రహించు అని వేడుకుంటాడు శ్రీనివాసుడు తొండమాని లేవనెత్తి నీ భక్తికి మెచ్చాను నాకు మంచి సేవ జరిగే భాగ్యం నీ వల్ల కలుగుతుంది నీ అన్న పద్మావతితో నాకు వివాహం జరిపించి గృహస్థుని దీశాడు నా వివాహం అయి ఆరు గడుస్తున్నది ఇంకా కొండపైకి పద్మావతితో వెళ్ళి నివసించాలని నా సంకల్పం కానీ పైన నాకొక గృహం లేదు నాకొక ఆలయాన్ని నిర్మించాల్సిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ఈ ఘనకార్యం చేసి చరితార్థుడు కాగలవు అంటాడు మహాసంతోషంతో తప్పక ఆ కార్యం నెరవేరుస్తానని శ్రీనివాసు తొండమానుడు మాట ఇస్తాడు శ్రీనివాసుడు పద్మావతి ఉకుళమాలలు వెంటరాగా తొండమానుని కొండకు తీసుకువెళ్లి పుష్కరినికి దక్షిణ దిక్కున వరాహస్వామి తనకు ఇచ్చిన భూమిని చూపిస్తాడు అత్రైవ కార్యం పూర్వముఖం చుంభం గోపురద్వయ సంయుక్తం ప్రాకారయమ వ్యయం సప్తద్వార వరోపేతం దేహలీ తోరణాన్వితం ధ్వజస్తంభ వరోపేత సర్వలక్షణ సంయుతం రాజా నాకు తూర్పు దిక్కున ముఖద్వారం ఉండినట్లు రెండు గోపురాలు మూడు ప్రాకారాలు ఏడు ద్వారాలు ఆలయం నిర్మాణం చేయి అన్ని సదుపాయాలు అంటే ఆస్థాన మండపం యాగ స్నపన మండపం వస్త్రాల గది బలిపీఠం ధ్వజస్తంభం ఉండేట్లు చూడు అని ఆ ప్రదేశంలో ఎలా కట్టాలో పథకంతో సహా అతనికి చెప్తాడు రెండు వృక్షాలు చూపి ఈ చెట్లు నాకు చాలా ప్రీతికరమైనవి నాకు రక్షణ చేసినవి దీనిని ముట్టుకోవద్దు అలాగే లక్ష్మీదేవికి ఈ సంపింగ చెట్టు చాలా ప్రీతికరమైనది దీనిని ముట్టుకోవద్దు మందిర ప్రాకారం నిర్మాణం చేసేటప్పుడు ఈ రెండు చెట్లకు హాని రాకుండా కట్టడాలు నిర్మించు ఆగ్నేయంగా పాకశాల ఉండాలి దానికి ఎదురుగా భూ ఉంది అది పాడుబడి ఉంది దానిని బాగు చేయించి మంచి రాతి కట్టడంతో నిర్మించాలి ఈ భూతీర్థం బావి పూర్వజన్మలో నీవు నిర్మించినదే అని చెప్తాడు దానికి తొండమానునికి ఆశ్చర్యం వేసి భగవంతుడైన శ్రీనివాసుని ప్రార్థిస్తాడు స్వామి నా పూర్వజన్మ వృత్తాంతమేమి ఈ బావిని నేను ఎందుకు తవ్వవలసి వచ్చింది ఎవరి అలా ఉత్సుకతతో అడిగిన తొండమానునికి శ్రీనివాసుడు ఆ రాజు పూర్వజన్మ వృత్తాంతం వివరించాడు పూర్వం చోళదేశంలోని హరిద్రా నదీ తీరంలోని కృష్ణ క్షేత్రంలో వైఖానసుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వైఖానసుడు చాలా సాత్వికుడు కామ్య కర్మలు చేసేవాడు కాదు ఏం చేసినా భగవత్ ప్రేరణతో భగవంతుని ప్రీతి కొరకు మాత్రమే చేసేవాడు గోపాలకృష్ణుడు అతని ఇష్ట దైవం ఇతర కోరికలు ఏమీ కోరకుండా మోక్షమే కావాలని ఆ గోపాలకృష్ణ పరమాత్మను గురించి తపస్సు చేసి మెప్పించి భగవంతుని సాక్షాత్కారం పొందుతాడు వెంకటాద్రి మీద స్వయం ఉన్న శ్రీనివాసుడే నీకు యోగ్యమైన దైవం అతని సాక్షాత్కారం వలననే నీకు మోక్షం అతను స్వయంగా నారాయణుడే కలియుగంలో ఈ రూపంలో విలిశాడు పుష్కరిణీ తీరాన ఉన్న ఆ శ్రీనివాసుని సేవించి మోక్షం పొందు అంటాడు గోపాలకృష్ణుడు ఈ ప్రస్తావన ఇదివరకు వచ్చినప్పుడు చెప్పుకున్నాం గోపాలకృష్ణుడు భగవంతుడే కదా మోక్షాన్ని ఇవ్వలేడా తానే శ్రీనివాసుడు కూడా కదా వైఖానసునికి శ్రీనివాసుని వలనే ఎందుకు మోక్షం బ్రహ్మసూత్రాలలో ఈ విషయం నిర్ణయించబడింది జీవికి అపరోక్ష జ్ఞానం స్వస్వరూప ఆనందానుభూతితోనే అది తన బింబరూపి పరమాత్మ దర్శనంతోనే ఇష్ట దేవతా దర్శనంతో కాదు ప్రతి జీవికి పరమాత్మ ఒక ప్రత్యేక రూపిగా ఉంటాడు వైఖానసిన బింబరూప పరమాత్మ శ్రీనివాసుడు గోపాలకృష్ణుడు ఇష్టదేవత ఈ శాస్త్ర సూక్ష్మం చూపడానికే ఈ సన్నివేశం ఆ శ్రీనివాసుడు దివ్య విగ్రహ రూపంలో పుష్కరిణికి దక్షిణంగా ఒక చింత కింద పుట్టలో మోకాల్ ఉన్నాడు ఆ విగ్రహం కృతయుగాంతంలో శంఖరాజు తయారు చేసింది శంఖరాజుకు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుని రూపంలో పుష్కరిణిలో విమానంతో సహా ప్రత్యక్షమై దర్శనమిస్తాడు తాను ఎలా దర్శనమిస్తాడో అలానే విగ్రహాన్ని విమానంతో సహా పుష్కరిణి దక్షిణ తీరంలో కట్టించి తరించమని శంఖరాజుకు ఆదేశమిస్తాడు శ్రీనివాసుడు అలా కృత్యేకంలో శంఖరాజు కట్టబడిన విమాన ఆలయం కాలక్రమేణా శిథిలమైనది ఆ విగ్రహం చెట్టుకుంద పుట్టలో ఉన్నది నీవు వెంకటాద్రికి వెళ్లి పుట్టలోని విగ్రహాన్ని వెలికి ప్రతిష్ఠించి పూజ చేసి తరించి మోక్షాన్ని పొందు అని చెప్తూ ఇంకా ఇలా చెప్తాడు గోపాలకృష్ణుడు నీవు వెంకటాద్రి వెళ్తుంటే దారిలో నీకు రంగదాసు అనే సూద్ర బాలుడు పాండ్యదేశం నుండి వస్తూ తారసపడతాడు అతడు కూడా నాకు మహాభక్తుడు మీ ఇరువురి వలనే ఆదిగ్రహానికి ప్రతిష్ట మీ ఇద్దరిచే పూజింపబడిన శ్రీనివాసుని వలననే మీ అభీష్టములు తీరతాయి ఇప్పటి నుండి నీవు గోపినాథుడు అని పేరుతో ప్రసిద్ధి చెందుతావు అని చెప్పి అదృశ్యమవుతాడు శ్రీ గోపాలకృష్ణుడు అలా భగవంతుడు గోపాలకృష్ణునితో ఆదేశింపబడిన గోపీనాథుడు వెంకటాద్రికి పైనమవుతాడు సువర్ణముఖి తీరంలో అతనికి రంగదాసు తారసపడతాడు ఇద్దరు సువర్ణముఖిలో స్నానం చేసి దగ్గరలో ఉన్న సుఖపురిలోని శ్రీకృష్ణుని బలరాముల ఆలయాల్లో దర్శనం చేసుకుని వెంకటాద్రికి పయనమవుతారు కొండకు చేరి వారు ముందుగా స్వామి పుష్కరణిలో స్నానం చేసి పవిత్రంగా చింత ఉన్న కిందనున్న పుట్టను తగ్గి అందులో ఉన్న మహిమాన్వితమైన సుందరమైన దివ్య విగ్రహాన్ని బయటకు తీసి ఆ చింత లక్ష్మీదేవికి ప్రీతికరమైన సంపింగ అలాగే ఉంచి ఇతర వృక్షాలను పొదలను నరికివేసి ప్రదేశాన్ని శుభ్రం చేసి పశ్చిమ దిక్కుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడనే దొరికిన శిలలతో గోడలు నిర్మించి పైన గడ్డితో ఆచ్ఛాదన చేసి ఒక దేవగృహంగా నిర్మాణం చేస్తారు ప్రతిరోజు గోపినాథుడు శ్రీనివాసు అర్చన పూజ నైవేద్యాదులు సమర్పించేవాడు రంగదాసు ఈ మందిరానికి పుష్కరణికి మధ్య ఒక బావిని తగ్గి చిన్న ఉద్యానవనాన్ని నాటి పెంచి స్వామివారి కైంకర్యానికి కావలసిన పుష్పాలు రోజు గోపినాథునికి అందజేసేవాడు ఆ తోటలో మల్లె తామర మందార సంతెంగ తులసి గన్నేరు ఇంకా ఇతర సువాసనలు వచ్చే పూల మొక్కలను శ్రద్ధాభక్తులతో పెంచి రకరకాల రంగురంగుల పూలతో కట్టి స్వామివారి అలంకారానికి రంగదాసు అనుకూలం చేసేవాడట ఇలా వారు శ్రీనివాసుని ఏడు సంవత్సరాల కాలం సేవ చేశారు అలా ఉండగా ఒకనాడు కుండలడు అనే గంధర్వుడు తన భార్యలతో విమానంలో వచ్చి స్వామి పుష్కరిణి తీరంలో దిగి స్వామి పుష్కరిణిలో జలక్రీడలు చేస్తూ శృంగార భార్యలతో గడిపాడట ఆ గంధర్వ స్త్రీలను శృంగార క్రీడా దృశ్యాలను చూసిన రంగదాసు ఆవేశపూరితుడై కామవశాన రేతస్సు విడిచాడట గంధర్వుడు తన స్త్రీలతో బయటకు వచ్చి వస్త్రాలు ధరించి విమానంలో వెళ్లిపోయాడు అంతవరకు వారిపైనే జాస కలిగిన రంగదాసు జరిగిన దానికి పశ్చాత్తాపం చెంది అంతవరకు కోసిన పూలు పారవేసి పుష్కరణిలో స్నానం చేసి మళ్లీ పుష్పాలు కోసి కట్టి దేవాలయానికి తీసుకువెళ్ళాడు పూజా సమయం దాటిపోయి ఆలస్యం అయింది గోపినాథుడు ఎందుకింత ఆలస్యం చేశావు అని ప్రశ్నించగా సిగ్గుతో రంగదాసు సమాధానం చెప్పలేదు మరోసారి గద్దిస్తే జరిగింది చెప్పి వివరించాడు అప్పుడు భగవంతుడే ఆకాశవాణిగా చెప్పాడట నీ మనస్సు కామంతో కలతపడింది అది నామాయ వలనే ఇలా జరిగింది మనస్సు నిలకడలేనిదే సాధన జరగదు స్థిరచిత్తం లేకుండా సిద్ధి రాదు నీ ఈ దేహం కామంతో కలుషితమైంది ఈ స్వామి పుష్కర్ణీ తీరంలోనే నీవు ఈ దేహాన్ని విడిచేయి ఇటువంటి పవిత్ర ప్రదేశంలో మరణించటం వలన నీవు పవిత్రమైన రాజవంశంలో సుధర్మునికి పుత్రునిగా పుట్టి తొండ మండలానికి కాగలవు రాజువు గనక ఎక్కువ మంది స్త్రీలతో భోగము రాజ్యమును అనుభవించగలవు ముఖ్యంగా ఆ జన్మలో కూడా నీవు నాకు అంతరంగిక భక్తుడవై నాకు దేవాలయాన్ని నిర్మించి నన్ను సేవించి చరితార్థుడవు కాగలవు ఈ దేహం ఆత్మహత్యతో విడవ ఈ దేహం నీవు వదిలిపెట్టే వరకు ఇచ్చటనే ఉండి నన్ను ఇద్దరుకు వలనే దేహం వదిలిపెట్టేటప్పుడు మాత్రం ఈ పవిత్ర ప్రదేశముననే ఆ పనిచేయాలి అని ఆకాశవాణి వినిపించింది రంగదాసు దాదాపు నూరు సంవత్సరాలు శ్రీనివాసుని పూల కైంకర్యంతో గడిపి కాలధర్మం జంది తర్వాత చంద్రవంశంలో సుధర్మునికి నాగకన్యకు జన్మించాడు దొండతీగల సంబంధంగా పుట్టినవాడు గనక తొండమానునిగా ప్రసిద్ధి చెందాడు ఆకాశరాజుకు తమ్ముడు ఐదేళ్ల వయసు నుండే పూర్వజన్మ వాసనాల వలన విష్ణుభక్తి కలిగి మంచి సాధకుడు అయ్యాడు అని అతని వృత్తాంతాన్ని శ్రీనివాసుడు తొండమానునికి చెప్పి పోయిన జన్మలో ఉద్యానవన పోషణకు నీవే ఈ బావిని తవ్వించావు అదే ఈ భూతీర్థం అని ముగించాడు శ్రీనివాసుని ఆదేశానుసారం బావిని శుభ్రం చేసి మంచి కట్టడం గట్టి స్వామివారి సూచనల మేరకు తూర్పుముఖంగా ఆలయాన్ని నిర్మించి మంచి శిల్పకళా నైపుణ్యం పుట్టిపడేలా శిల్పాలతో వాయువ్యంలో విమాన వెంకటేశ్వరునితో సువర్ణ కలశాలతో విమానం కట్టించి సలక్షణంగా శ్రీనివాసుడు కోరిన రీతిలో ఆలయ నిర్మాణం చేయించాడు తొండమానుడు శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై మంగళ స్నానాలు గీసి ఒక శుభ ఈ మందిరంలో గృహప్రవేశం చేశాడట తొండమానుడి కుటుంబం వసుధాని కుటుంబం ఇతర మహర్షుల భక్తుల సమక్షంలో జరిగిందట బృహస్పతి వశిష్టాదుల ఆధ్వర్యంలో ఈ శుభకార్యం జరిగిందట ఆనందాన్ని కలిగించే ఈ ఆలయ విమానానికి ఆనంద నిలయం అని పేరు వచ్చింది వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం ఒక యోజన దూరం మెట్లు కట్టించి కొండ ఎక్కడం సులభం చేశాడు దారిలో విశ్రాంతి మండపాలు చలివేంద్రాలు బావులు నిర్మించాడని పురాణం చెప్తుంది బ్రాహ్మణుని భార్యను సంరక్షించే గాథలో తొండమానడి విషయంలో శ్రీనివాసుడు ఎలా అనుగ్రహించి బ్రాహ్మణుని భార్యను బిడ్డను మళ్ళా బ్రతికించి తొండమానని బ్రహ్మత్యా దోషం నుండి అవమానం నుండి కాపాడినది చూశాం కల్పభేదంతో ఇంకొక పురాణంలో ఈ గాథ కొన్ని మార్పులతో చెప్పబడింది ఈ గాథలో తొండమాను నిర్లక్ష్యం అసమర్థత వల్ల బ్రాహ్మణుని భార్య పిల్లలు చనిపోయినందుకు శ్రీనివాసునికి తన భక్తుడైన తొండమానుడి మీద కోపం వస్తుంది భగవంతుని కోపం పోగొట్టడానికి తొండమానుడికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది కథ ఇలా సాగుతుంది శ్రీరంగంలో ఉండే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి మరణించిన తర్వాత అతని అస్థికలు గంగలో కలపాలని ఇతర యాత్రికులతో కలిసి తన భార్య చిన్న పుత్రుని తీసుకుని ఉత్తర దేశ యాత్రకు బయలుదేరతాడు తిరుపతి చేరే సమయానికి తన భార్య గర్భవతి అని తెలుసుకుంటాడు గర్భవతి అయిన భార్యతో చిన్న కుమారునితో చాలా కష్టతరమైన ఉత్తరదేశ తీర్థయాత్ర చేయటం అసంభవమని తలచి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడక ధార్మికుడైన తొండమాన చక్రవర్తి గురించి విని ఆయన దగ్గరకు వస్తాడు తన వృత్తాంతం చెప్పి భార్య గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెను పుట్టినింట గాని అది లేకున్న అత్తఆింట గాని లేక మేనమామల ఇంట గాని లేకున్న రాజమందిరమును గాని ఉంచాలి నేను నాతో భార్యను పుత్రుని తీసుకు వెళ్ళలేను ఇతర అవకాశంలు లేవు పితృకార్యం కోసం బయలుదేరిన నేను వెన్ను తిరగడం ధర్మం కాదు కనుక నేను తీర్థయాత్ర ముగించుకుని వచ్చే వరకు దాదాపు ఆరు మాసాల పైన పట్టవచ్చు అంతవరకు నా భార్యా బిడ్డలను కాపాడు అని ప్రార్థిస్తాడు దానికి రాజు సమ్మతించి ఆ బ్రాహ్మణునికి ధన సహాయం కూడా చేస్తాడు బ్రాహ్మణుడు తన భార్యను సమాధానపరిచి రాజుకు పరిచయం చేస్తాడు రాజు ఆమె అందాన్ని చూచి కలతజిందుతాడు రకరకాల మనుషులుంటారు ఇంత సౌందర్యవతిని కాపాడడం చాలా కష్టం నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని తలచి నీవు నిశ్చింతగా యాత్రకు వెళ్ళవచ్చు అని బ్రాహ్మణని సమాధానపరిచి పంపుతాడు ఒక రహస్య స్థలంలో గృహాన్ని నిర్మించి అందులో బ్రాహ్మణుని భార్యను కొడుకును ఉంచి ఆరు మాసాలకు కావలసిన అన్ని సంభారాలు భోజన సామాగ్రి ఇతర వసతులు ఏర్పాటు చేసి ఆ గృహద్వారాన్ని ఆమె సంరక్షణ కోసం ఇనుప గొలుసులతో బంధించి దగ్గరలో సైనికులను కాపలా ఉంచి మరీ వెళ్తాడు రాజు కొంత కాలం వరకు అప్పుడప్పుడు వారి బాగోగులు విచారిస్తూ కాలక్రమంలో తన రాజ్య పాలనాభారం వల్ల వారి విషయం మర్చిపోయాడు గంగా స్నానం తర్వాత గయకు వెళ్లి పితృకర్మ చేసి ఇతర యాత్రా స్థలాలు దర్శించుకుని రెండు సంవత్సరాల తర్వాత బ్రాహ్మణుడు వచ్చి తన భార్యా పిల్లల విషయం అడిగే వరకు రాజుకు వారి స్పృహే లేదు రాజు నాన్పడిపోతాడు వారికి ఏమైందో అన్న భయంతో చెలించిపోయాడు కానీ ధైర్యం తెచ్చుకుని నీ భార్యాపుత్రుల విషయంలో దుఃఖపడవద్దు మీ ఆవిడ బాలికను ప్రసవించింది వారందరూ క్షేమమే కొండ మీద శ్రీనివాసునికి శుక్రవారం అభిషేకం జరుగుతుంది అదే చూడటానికి నా కుమార్తెలందరూ వెళ్తుంటే నీ భార్యా పిల్లలు కూడా వారితో వెళ్లారు రేపు ఎల్లుండో వచ్చేస్తారు నీవు విశ్రాంతిని తీసుకునవలసినవి అని అతనికి అన్ని సదుపాయాలు చేశాడు బింకంగా అలా చెప్పి బ్రాహ్మణుని పంపించాడే గాని ఆ భార్యా పిల్లలకు ఏం జరిగిందో అన్న భయంతో తప్పకుండా చచ్చిపోయి ఉంటారు ఎంతటి ఘోరం జరిగింది ఈ పాపంతో నా వంశనాశనం తప్పదు అని విలపిస్తూ ఆ ఇంటి తాళాలు తెరిచి చూస్తే తల్లి కొడుకు కూతురు చచ్చి పడి ఉంటారు తన పుత్రుని తీసుకుని స్వామికి మొరబెట్టుకోవడానికి శేషాద్రికి వెళ్తాడు రాజు శ్రీనివాసుని పాదాలపై పడి దిగ్గరగా ఏడుస్తాడు రాజా వేళ కాని వేళ ఎందుకు వచ్చావు అని అడిగిన శ్రీనివాసునితో ఏమీ పలకక నిశ్శబ్దంగా ఉండిపోతాడు రాజు విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు నీవు చేసినది మహాపాతకం క్షమించరానిది కానీ నా భక్తుడు ఎంత దుర్మార్గుడైనను దురదృష్టమును గాని దరిద్రమును గాని అతనికి ఇవ్వరాదు అని సంకల్పిస్తాడు నీకు నా ఎందుగల భక్తిని నీవు చేసిన సేవను దృష్టిలో ఉంచుకుని చనిపోయిన వారిని బతికించును కలియుగమన మహా తొండమానుని ఘోర పాపము నశింపజేయబడిను అనే కీర్తి నాకు కలుగును నీ కొడుకును పంపి చనిపోయిన వారి అస్థికులు తీసుకురమ్మను అంటాడు అలా కుమారుడు అస్థికులను బట్టలో మూటగట్టి తెస్తాడు ఆ అస్థికలను స్వామి పాండు పాండుతీర్థానికి సమీపంలో ఇంకొక పుణ్యతీర్థంలో ప్రక్కన రాళ్లపై అస్థికలుంచి తాను స్నానం చేసి దోసిలతో అస్థికలపై ఆ తీర్థ జలం చల్లారు ప్రాణం వచ్చి బ్రాహ్మణ పత్ని ఆమె కుమారుడు గర్భిణీగా ఉండేది కనుక ఒక కుమార్తె జీవితులైనారట ఈ ఘటన పైనుంచి చూస్తున్న దేవేంద్రాది దేవతలు పుష్ప వృష్టి కురిపించి ఆ తీర్థానికి అస్థితీర్థమని పేరు పెట్టారట అంతేకాదు ఆ దేవతలు ఈ తీర్థ జలములు నరకములో నివసించే వారి అస్థికలపై పడినను వారందరూ వెంటనే స్వర్గానికి వెళ్తారని పలికారట అలా బతికిన వారిని రాజుకు అప్పగించి అతనితో రాజా నీ వలన ఉపకారం పొందాను గనక నీకు నూరు రెట్లు అధికంగా ఉపకారం చేశాను నీ అన్న ఆకాశ నాకు ఆప్తుడు గనక కూడా ఉపకారం చేశాను అన్నాడు శ్రీనివాసుడు నేను ఈనాటి నుండి మౌనం వహించి నాకు అత్యంత ప్రియమైన జనులతో తప్ప ఇతరులెవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను కలియుగమన ఇతరులను ఎవరినైనా ఆవహించి నా అభిప్రాయం చెప్తాను అంటాడు అప్పటి నుండి సాలెగ్రామ శిలారూపంలో ప్రస్తుతం మనం తిరుమల ఆలయంలో చూసే రాజ విగ్రహంగా ఉండిపోయారట స్వామి రాజు బ్రాహ్మణునికి బతికి కుటుంబాన్ని అతనికి అప్పగించాడు రాజు వృత్తాంతమంతా విన్న ఆ బ్రాహ్మణుడు తన భార్యను నీది ఎక్కడికి వెళ్ళావో నిజంగా చెప్పమంటాడు దానికి ఆమె స్వామి దేవమాయ చెప్ప శక్యం కాదు భగవంతుని గర్భంనా విచిత్రంగా విస్తరించిన లోకాలు చూశాం లోకాలోక పర్వతాలు చూశాను బ్రహ్మది దేవతలను చూశాను అని ఆమి చెప్పేది వింటున్న అతని కుమారుడు రాఘవుడు నేను శ్రీనివాసుని గర్భమున శివుని అతని గణమలను చూశాను అంటాడు పుత్రిక చంటిపాప తండ్రి సముద్రము ఏడింటినీ గుహలను పర్వతములను వృక్షములను దేవదానవ రాక్షసులను శ్రీనివాసుని గర్భంలో చూశాను అని చెప్తుంది వారి మాటలు విన్న బ్రాహ్మణుడు సిగ్గుతో నా జన్మ నా తపం వ్యర్థం నా వేదాధ్యయనం నిష్ఫలం మీరందరూ శ్రీనివాసుని గర్భమున సకల లోకములు చూశారు ఎన్ని తపాలు యాత్రలు చేసినా రుద్రాది దేవతల దర్శనం కలుగుదు కదా అని తన దురదృష్టాన్ని తలుచుకుని రాజును కీర్తించి తన దేశానికి కుటుంబంతో సహా ప్రయాణమయ్యాడు అతను వెళ్ళాక రాజు జరిగిన వృత్తాంతం నెమరు వేసుకుని శ్రీనివాసుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని తన ఎందు అనుగ్రహం చూపినా శ్రీనివాసునికి తాను చేసిన పాపం వలన కోపం వచ్చిందన్న నిర్ధారణకు వస్తాడు ఆయన్ని మళ్ళా ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచనలో పడి తన గురువు అంగీరసు ఉపాయం చెప్పమంటాడు శ్రీనివాసుని సహస్రనామములతో వేయి తులసీ దళములతో అర్చించు అని చెప్తాడు అంగీరసుడు రాజు రత్న వేయి బంగారు తులసి దళములు జయించి ప్రతిరోజు వేయి నామములతో శ్రీనివాసుని పాదపూజ మూడు నెలలు చేశాడట అయినా శ్రీనివాసుని కోపం పోలేదు రాజు స్వామివారి పాదాలపై పడి తనను పూర్వం వలె అనుగ్రహింపమని క్షమింపమని దయచూపమని వేడుకుంటాడు ఆయన స్వామి ప్రత్యక్షం కాకుండా అశరీరవాణిగా రాజా ఈ భూలోకంలో నాకు అనేక మంది భక్తులున్నారు కానీ నీ వంటి వారు లేరు బ్రాహ్మణ స్త్రీ బిడ్డలను చంపిన ఘోర పాపం ఆచరించి ఆ దుఃఖం నుండి విముక్తి ఎట్లు కోరుతున్నావు నీ అన్న చేసిన ఉపకారాన్ని బట్టి వారిని బ్రతికించి తిని నీకు ముల్లోకాల్లో నీ అంతటి భక్తుడు నాకు లేడని నీకు అహంకారం అని తన కోపాన్ని వ్యక్తం చేశాడట ఇక్కడ నేను వ్యక్తంగా ఉన్నానని అనుగ్రహిస్తానన్న ధీమాతో నీవు నిర్లక్ష్యంగా వ్యవహరించావు ఇప్పటి నుండి నేను అవ్యక్తుడునై భక్తులను అనుగ్రహిస్తాను అని స్వామి శిలారూపు అయినాడట బ్రహ్మదేవులు అడిగిన వరం కలియుగాంతం వరకు భూలోకంలో ఉండి పాపలను రక్షించి అనుగ్రహించాల్సి ఉంది తొండమానరాజు చాలా ఖిన్నుడైనాడు తన వలన జరిగిన తప్పుకు పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంగా ప్రతిరోజు బంగారు పూలతో బంగారు తులసి దళాలతో స్వామికి అర్చన చేసేవాడు అలా కొంతకాలానికి నాడు రాజు తన పూజించిన బంగారు పూలు పక్కకు నెట్టివేయబడి బంకమట్టితో చేసిన పూలు బంకమట్టి అంటుకుని తులసీ దళాలు స్వామి పాదాల చెంత చూశాడు ఆశ్చర్యంతో ఆర్తితో స్వామినే ప్రార్థించాడట ఇక్కడ ఇంకొకరు పూజ చేసే అవకాశం లేదే ఈ మట్టి పూలు ఎలా వచ్చాయి అని అనుగ్రహించిన స్వామి ప్రత్యక్షం కాకుండా అశరీరవాణిగా తనకు ఒక ఏకాంత భక్తుడు ఉన్నాడని పేరు భీమా అని నీరాజ్యంలోనే ఫలానా గ్రామంలో ఉన్నాడు అతను అక్కడ చేసిన పూజను నేను ఇక్కడ స్వీకరిస్తున్నాను అని చెప్తాడు ఆ అంతరంగ భక్తుని కలవడానికి రాజు ఆ భక్తును గ్రామానికి వెళ్తాడు చిన్న ఊరు భీమ కుమ్మరి చిన్న గుడిసె చుట్టూ ఆరబెట్టిన కుండలు మూకుళ్ళు గుడిసె తలుపు తెరిచిన రాజు తల గుడిసెలో ప్రవేశిస్తాడు తలపై ఉన్న కిరీటం చూరుకు తగిలి పడిపోతుంది ఆ శబ్దానికి లోపల పూజలో ఉన్న కుమ్మరి భీమ ఎవరు అని ప్రశ్నిస్తాడు తాను తొండమాను చక్రవర్తినని భీమను చూడ్డానికి వచ్చానని చెప్తాడు భీమకు ఆశ్చర్యం రాజేమిటి తనను చూడ్డానికి తన గుడిసుకు రావడం ఏమిటి తన గురించి రాజుకి ఏమి తెలుసు ఎలా తెలుసు అదే అడుగుతాడు రాజుని తిరుమల శ్రీనివాసుడే నీ గురించి నీ భక్తి గురించి చెప్పాడు ఇక్కడ నీవు చేస్తున్న మట్టిపూల పూజ తిరుమలలో అందుకుంటున్నాడు అని రాజు చెప్తే పరమానందంతో అంత భాగ్యమా నేను శ్రీనివాసుని దృష్టిలో ఉన్నానా కొండకు వెళ్లే స్తోమత అవకాశం లేదు స్వామి వారి దర్శనం ఎప్పుడో అని వాపోతాడు అంతే అభ్యర్థుడుగా ఉంటానన్న స్వామి భీమ గుడిసిలో ప్రత్యక్షం అవుతాడు భీమను లేవనెత్తి భీమ ఆకలిగా ఉందయ్యా తినడానికి ఏమైనా పెడతావా అంటాడు భీమ భార్యను పిలిచి వేడివేడిగా జొన్న సంకటి చేయించి కొత్త కుండనొకటి సగంగా పగలగొట్టి ఆ ఓడులో సంకటి స్వామికి సమర్పిస్తాడు సంతుష్టుడైన స్వామి నీ భక్తికి మెచ్చాను నీకు సాయుధ్య మోక్షం ఇస్తాను అని విమానంలో ఆ కుమ్మరి దంపతులను ఊర్ధ లోకాలకు పంపాడని పురాణం ఇదంతా చూస్తున్న తొండమానరాజు శ్రీనివాసుని ప్రార్థిస్తాడు స్వామి నా సంగతి ఏమిటి అని నీకు ఈ జన్మలో మోక్షం లేదు వచ్చే జన్మలో నీ సాధన పూర్తి అవుతుంది నీకు సారూప్య మోక్షం వస్తుంది ఇంకా రాగ ద్వేషాలు జయించాల్సి ఉంది అని అంతర్ధానమవుతాడు స్వామి ఇది మనం చెప్పుకున్నట్లు బ్రహ్మదేవుని కోరికపై ఈ ఆనంద నిలయంలో శ్రీనివాసుడు అచ్చామూర్తిగా ఇరవై ఎనిమిదవ కలియుగాంతం వరకు నిలిచి ఉంటాడు స్వయంగా స్వామి ఉన్న మహాజ్ఞానులకు కుమాత్రం ఈ చెన్మయ్య చైతన్య రూపం దర్శనమిస్తుంది మిగతా భక్తులందరకు చాలగ్రామ శిలారూపి శంఖరాజు తాను చూసిన చైతన్య రూపాన్ని ఎలా చెక్కించాడో అదే విగ్రహం కటి వరదహస్తాలతో చతుర్భుజుడై కిరీటాది ఆభరణాలతో వక్షస్థలంలో శ్రీదేవి పద్మావతి దేవులతో కటిలో నవరత్న ఖచ్చిత వడ్డాణం మొల కత్తి పీతాంబరధారుడైన సుందర శ్రీనివాసుడే అర్చా అర్చారూపంలో దర్శనమిచ్చి భక్తుల పాపాలు నాశనం చేస్తాడు ఇంకొక పురాణంలో తొండమానుని నిర్లక్ష్యం వలన బ్రాహ్మణుని భార్య పిల్లలు చనిపోతే తొండమానుని కోరికపై వారిని బ్రతికించినా స్వామికి తొండమాను మీద కోపం వస్తుంది నేను మీకు ఇలా సులభంగా కనపడి దర్శనమిస్తున్నానని అన్నీ చూసుకుంటున్నాను అన్న ధీమాతో ఉన్నావు ఇప్పటిదాకా వ్యక్తునిగా ఉన్న నేను ఇప్పటి నుంచి అభ్యక్తుడనవుతాను అని సంకల్పించి అభ్యక్తుడై విగ్రహ రూపం తీసుకున్నాడు తాను అన్నీ గమనిస్తూనే ఉంటానని భక్తుల అభిష్టాలు తీరుస్తానని వారి పాప పరిహారం దర్శన మాత్రంతో జరుగుతుంది అని కాని తాను వ్యక్తునిగా భక్తులకు గతంలో లాగా కనపడనని స్పష్టంగా తొండమాననికి చెప్పి శ్రీనివాసుడు శిలారూపిగా ఆవిర్భవిస్తాడు అంటే మానవులు నిర్మించిన విగ్రహం కాదు స్వామి ఇచ్చాశక్తితో అలా వ్యక్తమైనాడని గ్రహించాలి ఈ ఆనంద నిలయంలో బ్రహ్మదేవుడు రెండు అఖండ జ్యోతులు వెలిగించాడు అవి కలియుగాంతం వరకు వెలుగుతూ ఉంటాయని కలియుగాంతంలో ఆరిపోతాయని అప్పుడు స్వామి వైకుంఠానికి తరలిపోతాడని ఆనంద నిలయం అనే విమానం కూలిపోతుందని అప్పుడు కృతయుగం ప్రారంభమవుతుందని బ్రహ్మదేవుని సంకల్పం అలా బ్రహ్మదేవులు దీపారోహణ చేశాక సర్వజ్జనుల అభివృద్ధి కోరినవాడై ప్రాణకోటికి మేలు చేయడానికి ఇంకేం చేయాలని శ్రీనివాసుని ప్రశ్నిస్తాడు అలా బ్రహ్మదేవులు దీపారోహణ చేశాక సర్వజ్జనుల అభివృద్ధి కోరేవాడై ప్రాణకోటికి మేలు చేయడానికి ఇంకా ఏమి చేయాలి అని శ్రీనివాసుని ప్రశ్నిస్తాడు పుత్రధ్వజారోహణం మొదలు రథోత్సవం వరకు ప్రతిరోజు వాహనములపై నేను ఊరేగే ఉత్సవాలు నాకు ఏర్పాటు చేయమంటాడు శ్రీనివాసుడు అంతేకాదు వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణులచే అనేక రకాల నైవేద్యం మూడు వేళలా ఏర్పాటు చేయి మూడు సమయాల ఎందు నా కళ్యాణం భయభక్తులచే చేయించవలను అలా శ్రీనివాసునిచే ఆజ్ఞాపింపబడిన చతుర్ముఖ బ్రహ్మ వెంటనే తొండమానరాజును పిలిపించి ఇలా చెప్తాడు నీవు శ్రీనివాసునికి శీఘ్రముగా అనేక విచిత్ర వాహనములు అనేక చిత్ర విచిత్రమైన ఛత్రములతో చెక్కబడిన రథమును చక్కని ఛత్రములను చామరమలను విసనకర్రలను విశ్వకర్మతో జాగరూకతో చేయించు అని చెప్పి విశ్వకర్మను పిలిచి రాజుకు అప్పగించాడట తక్షణమే విశ్వకర్మ అన్ని వాహన ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడని పురాణం ఈ శ్రీనివాసోత్సవాలు చూసి ఆనందించటానికి నానా దేశముల నుండి రాజులు వారి పరివారాలను రప్పించమని బ్రహ్మను శ్రీనివాసులు ఆజ్ఞాపిస్తాడు పురాణం అలా ఉత్సవాలకు వచ్చిన వివిధ దేశాలు వారి రాజులను వర్ణిస్తుంది అంగ వంగ కళింగ కాశీ కాంభూజ కేరళ విరాట కురు జాంగల వేంగదుల పేగండుల ఖర్బర పాండ్య ఛేది మత్స్య సింధు ఇంకా ఇతర దేశాల నుండి వచ్చిన రాజులు వారి పరివారాలు ఏనుగులపై గుర్రాలపై పల్లకేలలో కొందరు నడిచి ఛత్ర చామరములు తీసుకుని మధ్య మధ్యలో బ్రాహ్మణులకు సంతర్పణములు చేస్తూ వచ్చారు సూర్యుడు కన్యారాశి ఎందు ప్రవేశించి ఉండగా విధియ రోజున శ్రీనివాసునికి ధ్వజారోహణము ముందు రోజు ఉత్సవముగా అడవికి వెళ్లి పుట్టమన్ను తెచ్చి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపించారు మనుషులు మోసే రత్నములచే కూర్చబడి అలంకరింపబడిన వాహనమును శ్రీనివాసునికి ఎదురుగా నుండి బ్రహ్మ శ్రీనివాసునితో స్వామి ఈ వాహనముపై అధిష్ఠించి ఈ మందిరము చుట్టూ ప్రదక్షిణ ఆచరింపు అని శ్రీనివాసుడు బ్రహ్మతో ఇట్లా అన్నాడట నాయన చతుర్ముఖ మీకు నేను వేదములు ప్రసాదించినప్పుడు నీవు బాల్యమును ఉన్నావు ఆ వేదముల విధులు ఇప్పుడు విస్తారంగా పెరిగాయి నీవు ముందుగా నాకు పరీక్ష నిమ్ము అని బ్రహ్మదేవునికి వేదాల్లో పరీక్ష పెట్టాడట బ్రహ్మదేవులు ఆలోచనలో పడ్డారట భగవంతుని పరీక్షకు ఇతడు తట్టుకోగలడా అన్న సంశయం తప్పేది పరీక్ష తీసుకున్నాడు అక్కడక్కడ తడబడ్డాడని పురాణం చెప్తుంది కానీ శ్రీనివాసుని దయతో మరల వేదవిధిని క్షణమాత్రంలో చక్కపరిచి శ్రీనివాసుని అంశములతో నాలుగు మూర్తలను చతుర్వేదములను అందలి మంత్రములతో నిర్మించాడట ఆ విగ్రహాలలో ఉత్సవ విగ్రహానికి శ్రీనివాసుని పేరు రెండవ విగ్రహానికి ఉగ్ర శ్రీనివాసుడని మూడవ దానికి సర్వాధిక సమ అని నాలుగవ లేఖక అని నామకరణం చేశారట బ్రహ్మదేవులు ఆ విగ్రహములే ఈనాటికి తిరుమలలో ఉన్నాయంటారు తేరలో కొంత సాన్నీప్యం ఉన్నా ఈ విషయం కొంత చర్చనీయాంశమే ఈనాడు ఉత్సవాలలో ఊరేగింపబడే స్వామివారిని మలయప్ప స్వామిగా పిలుస్తారు బ్రహ్మదేవులు చేసినది శ్రీనివాసుని విగ్రహం ఒక్కటే కానీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులతో ఉంటారు ఇంకొక విగ్రహం భోగ శ్రీనివాసుడి వెండి విగ్రహం ఈ విగ్రహం ఆలయంలోకి ఎలా వచ్చిందో క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై నాటి స్పష్టం చేస్తుంది రాజకుమారి సమవాయ్ యమునాచార్యుల ప్రోత్సాహంతో జయించిన విగ్రహం అని శ్రీదేవి భూదేవులు తర్వాత కాలంలో ఉగ్రశ్రీనివాసుని స్థానంలో వచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఆ కాలంలో ఉగ్రశ్రీనివాసుని విగ్రహమే ఉత్సవ విగ్రహంగా ఉండేదని ఒకనాడు ఉత్సవ సమయంలో కొండ మీద పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని స్వామి ఒక భక్తులలో ప్రవేశించి మలయప్ప కోనలో శ్రీదేవి భూదేవులతో తాను విగ్రహ రూపంలో ఉన్నానని గుర్తులు చెప్పి ఆ విగ్రహాలు తెచ్చి వాటిని ఉత్సవ విగ్రహాలుగా వాడాలని తన ఇప్పటి ఉత్సవ విగ్రహమైన శ్రీనివాసుడు ఉగ్ర శ్రీనివాసుడు గనుక బయట ఉత్సవాలకు తేవద్దని పూనకంలో స్వామి చెప్పాడని అలా వెతికితే కోనలో దొరికిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాస విగ్రహాలే ఈనాటి ఉత్సవ విగ్రహాలని మలయకొండలో దొరికిన స్వామి కనుక ఆయనకు అప్పటి నుండి మలయప్ప స్వామిగా ప్రసిద్ధి కలిగిందని తెలుస్తుంది లేఖిక అన్న నామం కలిగిన కొలువు శ్రీనివాసుని విగ్రహం అనాదిగా ఆలయంలో ఉంది స్వామివారి కొలువు పంచాంగ శ్రవణం ఆనాటి ఆదాయ వివరణలు ఈ స్వామికే దర్బారుగా చేసి ప్రతిరోజు సమర్పిస్తారు సర్వాధిక సముడే ఈనాటి భోగ శ్రీనివాసునిగా మొదట బ్రహ్మ చేసిన విగ్రహం అలా బ్రహ్మ తయారు చేసిన విగ్రహాలతోనే మొదటి శ్రీనివాసోత్సవాలు జరిగాయని అప్పటి నుండే వ్యక్తుడుగా ఉన్న స్వామి అభ్యక్తుడై ఆలయంలో చాలిగ్రామ శిలారూపంలో దర్శనం ఇస్తున్నాడని పురాణం చెప్తుంది బ్రహ్మదేవులు మొదట శ్రీనివాసుని ఆజ్ఞతో వాహనాలు ఇతర ఉత్సవ సరంజామా తయారు చేయించి ఏనాడు ఏ వాహనమో ఏ వాహనానికి ఏ నైవేద్యమో అంతా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి దగ్గర ఉండి జరిపించినందువల్లనే ఈ శ్రీనివాసోత్సవాలు బ్రహ్మోత్సవాలు అయ్యాయి ఈ ఉత్సవాలలో ప్రతి వాహనోత్సవంలో ఆ స్వామివారి ఉత్సవానికి ముందు ఒక చిన్న రథం ఉంటుంది అదే బ్రహ్మరథం తానే ఆ రథంలో ముందుగా ఉండి ఉత్సవాలు బ్రహ్మదేవులే నిర్వహిస్తారని నమ్మకం ఈనాటికి ఆ సాంప్రదాయం ఉంది మొదట మనుషులు మూసే పల్లకి తర్వాత శేషవాహనం హంసవాహనం సింహవాహనం ముత్యాల పల్లకి కల్పవృక్షం మోహిని అలంకారం గరుడ హనుమద్వాహనం మంగళగిరి వాహనం ఐరావత వాహనం సూర్యప్రభ చంద్రప్రభ రథం గుర్రం పల్లకి ఇలా బ్రహ్మగారు ప్రవేశపెట్టిన వాహన సేవల ప్రస్తావన పురాణంలో విపులంగా ఉంది ఈ ఉత్సవ రోజుల్లో స్వామి వారికి జరిగే స్నపన తిరుమంజనాలు చివరిగా స్వామి పుష్కరిణి తీర్థంలో అబభ్రత స్నానం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాల ముగింపు మరుసటి రోజు పుష్పయాగం చేసేవారట ఆ పుష్పయాగం తర్వాత ఉత్సవాలకు వచ్చిన రాజుల ఇతర ప్రముఖుల శ్రీనివాసునికి అర్చనాదులు నీరాజనాలు ఎలా ఇచ్చారో కానుకలు కట్నాలు ఇచ్చి ఉత్సవాలు చూసి ఎలా తలుంచి సాష్టాంగాలు చేసి స్వామివారి సెలవు తీసుకుని వెళ్లారో చెప్తుంది పురాణం ఈనాటికి ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు పురాణ కాలం నాటి పద్ధతులలో కొద్ది మార్పులతో అలానే జరుగుతున్నాయి అధిక మాసం వచ్చిన సంవత్సరంలో రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇవి మొదలైంది స్వామివారి కళ్యాణోత్సవాలుగా రాజులు చక్రవర్తులు భక్తి భావంతో ఈ ఉత్సవాలు చేయటానికి పలు గ్రామాలు దేవాదాయంగా ఇచ్చి సంవత్సరానికి పది బ్రహ్మోత్సవాలు చేసేటట్లుగా తిరుమలలో విజయనగర రాజుల కాలానికి వ్యవస్థ జరిగింది సంవత్సరంలో పది నెలలు పది బ్రహ్మోత్సవాలు కొండ మీద శ్రీనివాసునికి మిగతా రెండు నెలలు తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరిగి ప్రతి నెల ఈ మహోత్సవాల జనానికి అందుబాటులో ఉండేవి పద్దెనిమిది వరకు ఈ సాంప్రదాయం గడిచింది ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ప్రత్యక్ష పరిపాలనలోకి తిరుమల ఆలయం వచ్చిన తర్వాత వాళ్లు చేసిన మొదటి పని దేవస్థానం హక్కుముక్తంగా దేవాదాయంగా ఉన్న నాలుగు వందల డెబ్బై ఒకటి పైచిరుకు గ్రామాలను కంతిని పరం చేసుకుని వాటి ఆదాయాలు ఆలయానికి రాకుండా చేసి ఆ ఆదాయాలతో జరిపింపబడే విశేష ఉత్సవాలు నైవేద్యాలను నిలిపివేశారు స్వామివారి నిత్య నైమిత్తిక సేవలు మాత్రం జరిగేటట్లు ఒక దిట్టం తయారు చేసి మిగతా ఆర్జత సేవలన్నీ ఆదాయం లేదని రద్దు చేశారు దేవస్థానానికి ఖర్చులకు కావలసిన నిధులు మాత్రం తహసీల్దారు ఇచ్చేట్లు ప్రతిరోజు వచ్చే హుండి ఇతర ఆదాయాలు నగలు వెండి బంగారాలతో సహా పైసల్దారు కంపెనీ బొక్సంలో కట్టేవాడు అప్పటి నుండి అంటే తర్వాత మహంతర కాలంలో ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి ప్రభుత్వ అధీనంలోని దేవాదాయ చట్టం కిందకు ఆలయం వచ్చినా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పెట్టిన డిట్టనే ఇప్పటికీ అమల్లో ఉంది ఈ బ్రహ్మోత్సవాలు చేసేది సామాన్య భక్తులకు తృప్తినివ్వటానికి లోపల దర్శనం కష్టం ఆర్జత సేవలు ఖరీదు డబ్బు పెడదామన్నా సేవ దొరకదు ప్రతిరోజు పలుమార్లు స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా ఉత్సవంలో పాల్గొనాలన్నా రూపాయలతో స్వామివారికి హారతి చేయాలన్నా సామాన్యునికి సాధ్యమయ్యేది ఈ బ్రహ్మోత్సవాలలోనే ఈ రోజుల్లో లక్షల బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు వసతి భోజనం దర్శనం తదితర సదుపాయాలు చాలా కష్టం అవుతున్నాయి రావాలని ఉన్న ఇబ్బందులకు భయపడి భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూసి సరిపెట్టుకోవాల్సి వస్తోంది నేను తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారుగా ఉన్నప్పుడు విజయనగర కాలంలో ప్రతి నెల బ్రహ్మోత్సవం కొండపై చేసి సామాన్య భక్తులకు సానుకూలం చేయాలని సలహా ఇవ్వడం జరిగింది ఒకేసారి అన్ని బ్రహ్మోత్సవాలు చేయటం కష్టం అనుకుంటే సంవత్సరానికి నాలుగు బ్రహ్మోత్సవాలతో మొదలుపెట్టి సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ ప్రతి నెలా ఒక బ్రహ్మోత్సవం చేసే స్థాయికి వెళ్ళవచ్చని సూచించాను నవరాత్రి బ్రహ్మోత్సవాలు మహాబ్రహ్మోత్సవాలుగా ఇంకా వైభవంగా చేయవచ్చు తొండమానడు కట్టిన దేవాలయం కూడా శ్వేత వరాహకల్పంలోని ఇరవై ఎనిమిదవ కలియుగంలోనే అంటే ఇప్పుడు జరుగుతున్నది కూడా శ్వేత వరాహకల్పంలోని ఇరవై ఎనిమిదవ కలియుగమే ఈ కలియుగం ప్రారంభమై రెండు వేల పదకొండు నాటికి ఐదు వేల నూట పన్నెండు సంవత్సరాలు జరిగినవి కలియుగ ఆరంభంలో తొండమానుడిచే నిర్మించబడిన ఆలయమే ఇప్పటి ఆలయమా తొండమానుడు నిత్యం కొండపైకి వెళ్లి శ్రీనివాసుడిని అర్చించి వచ్చేవాడు వృద్ధాప్యం వచ్చేసరికి కొండ ఎక్కడం కష్టంగా ఉందని తొండమానుడు ప్రార్థిస్తే శ్రీనివాసుడే దేవేరులతో సహా కొండ దిగి తొండమానుడి ఇంటికే వచ్చి కూర్చొని విగ్రహ రూపంలో సేవలందుకున్నాడని పురాణాలు పేర్కొంటున్నాయి అలా వచ్చి కూర్చుని ఇంకో రూపంలో అక్కడే శ్రీనివాసులు స్థిరపడిపోయాడట అలా స్వామివారు తెలిసిన ఆలయం పేర్లు ఇంటికొచ్చి కూర్చున్న దేవుడి గుడి ఇది శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడు దగ్గర తొండమ్మనాడు అనే ఊరిలో ఉంది ఈ ఆలయాన్నే రెండు వేల తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకున్నారు